ఈనాటి ప్రముఖ చిత్రంలో అధ్యాపకుడుగా చాలా కాలం పనిచేశారు డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ పట్ల అభిరుచి అనేది ఎలా కలిగిందంటే చెప్తారు కొంచెం మా మేనవామల లో చదువుకుంటుండేవాణ్ణి అది మరిపడే గ్రామం మహబూబోబా తాలూకా అప్పుడు నా చాతానికి బుచ్చేయి పంతులు అనేటటువంటి నా ముందు ఒకనాడు ఒక కోతి బొమ్మ లేక హనుమంతుడి బొమ్మ పాలకం మీద వేశాడు అది చూసి నాకు నిజంగా కూడా చాలా ఆశ్చర్యం వేసి ఆరాగా ప్రయత్నం చేశాను అప్పటి నుంచి బొమ్మలు వేయటం అనేటువంటిది ఒక రకమైనటువంటి దాని అందు అభిరుచి కలిగి ఏదో చేస్తుండేవాడిని తర్వాత మహబూబ్బాద్కు చదువుకునేటందుకు వచ్చాను అక్కడ మిడిల్ వరకు చదివాను ఆ కారణం సెవెంత్ వరకు మిడిల్ అంటుండేవాళ్ళు అప్పుడు మజరుద్దీన్ అనేటువంటి డ్రాయింగ్ నాకు ఈ బొమ్మలు వేటంలో కొంచెం చెయ్యి కొంచెం బాగుంది అబ్బాయిదని చెప్పి నాకు కొంత ప్రోత్సాహం ఇచ్చాడు నన్ను డ్రాయింగ్ ఎగ్జాబిషన్లో కూర్చోబెట్టాడు ఆ సందర్భంలో ఆయన నాకు ఉర్దూలో ఖతాబి అంటే బరువు కలతో రాసేటటువంటి ప్రక్రియలు కూడా నాకు చెప్పాడు దాంట్లో కొంత ప్రాక్టీస్ చేశాను కాంపిటీషన్లో నేను ఫస్ట్ వచ్చిన కారణం చేత నాకు ఒక రకమైనటువంటి ఉత్సాహం తర్వాత నిర్పు అనేటువంటిది కొంత ఉన్నట్టుగా ఆయన గ్రహించి తర్వాత పై క్లా డ్రాయింగ్ ఎగ్జామిషన్లో కూడా కూర్చోబెట్టాడు దాని తర్వాత నేను వరంగల్లో హనుమకొండలో మెట్యులేషన్ జరుగుతున్న కాలంలో మెహబూద్ షరీఫ్ అనే ఒక డ్రాయింగ్ టీచరు అతను కూడా చాలా నా ఉన్నటువంటి టాలెంట్ ఉన్నదనుకొని అతను నన్ను ప్రోత్సహించాడు ఆయన కూడా కొన్ని ఎగ్జామిషన్లో కూర్చోబెట్టి నన్ను చాలా ప్రోత్సహించాడు దాని తర్వాత ఆయన నాకు ఒక ఆయన నాటకం పదాలు గిని వేస్తుండేవాడు నా లోపల ఉన్నటువంటి టాలెంట్లు చూసి నాకు ఒక సైడ్ కర్టన్ పెయింట్ చేయవలసిందని నాకు ప్రోత్సహించాడు ఆ సైడ్ కర్టన్ ఒక జంగిల్ దాంట్లో జింకలో గిని ఉన్నట్టుగా పరిగెత్తున్నట్టుగా వేశాను అది నాకు నేను కూడా వేగలుగుతాననేటటువంటి ఒక బాగా దేవులుగుతాననేటటువంటి ఒక ఉత్సాహం నా లోపల ప్రేరిపి తప్పింది దాని తర్వాత దీన్ దయా నాయుడు అనేటువంటి ఒక టీచరు చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి హైదరాబాద్లో అతను సురజిన నాయుడు యొక్క బంధువు అతను నన్ను చాలా ప్రోత్సహించేవాడు అప్పుడు భారతిలో అనేకమైనటువంటి వర్ణ చిత్రాలు ప్రచురితమయ్యేటటువంటివి దాంట్లో రాముడు లక్ష్మణుడు సీత ఈ ముగ్గురు వనవాసం పోతున్నట్టుగా ఒక చిత్రం పబ్లిష్ అయింది అది నన్ను ఎంతో ఆకర్షించింది ఆ చిత్రాన్ని పెద్దగా చేసి చేయాలనేటటువంటి ఉత్సాహంతో నేనేం చేశాను ఒక ప్లైవుడ్ దాని మీద గ్రౌండ్ గిన్న ప్రిపేర్ చేసి ఆయిల్ పెయింటింగ్ చేశాను దాని మొకట ఏమిటంటే పతికడనున్నమానికీ స్వర్గసమంగులు భీకరాట ఉల్ అది దీనదయా నాయుడుకు చూపించాను ఆయన నన్ను చాలా ప్రోత్సహించాడు దాని తర్వాత శంకర్రావు కులకర్ణి అనేటువంటి ఒక అతను వచ్చాడు అతను నన్ను వెంట ల్యాండ్స్కేప్ పెయింటింగ్ని చేస్తుండేవాడు హనుమకొండ అవతల పద్మాక్షమ గుడి మొదలైనటువంటి అనేకమైన ప్రదేశాలకు తీసుకెళ్ళి నా తను పెయింట్ చేస్తుండేవాడు అని చూసినవాడిని మీకు ముందు ఈ నాటక రంగంలో తెరలకు పెయింట్ చేయడం అనేది మొదలుపెట్టి నెమ్మదిగా చిత్రకళ అలా అలా క్రమేణా భారతి లాంటి పత్రికల్లో వేసే వరకు వెళ్ళింది కదా మరి ఇంట్లో మీకు మరి మీ నాన్నగారు కానీ లేకపోతే ఇతరులు కానీ ఎవరైనా ఆర్టిస్టులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మీకు ప్రోత్సాహం అనేది అన్న ఇస్తుండేవాళ్ళ ఆ ఇంటి నుంచి ఏమీ అటువంటి ప్రోత్సాహం లభించలేదు తర్వాత మా వంశంలో కూడా ఇవాళ్ళు చిత్రకళ ఎంబీ వాళ్ళు లేరు అది ఎట్లను నాకు అబ్బింది దానితోటి నేను బయట ప్రోత్సాహంతో చిత్రాలు వేటోలు పెట్టాను అయితే మీకు మెహదీ నవాజ్తో పరిచయనేది ఎలా జరిగిందండి మరి నేను మెట్రికులేషన్ చేసిన తర్వాత హైదరాబాదు స్కూల్ ఆఫ్ ఆర్ట్లో జాయిన్ అవుదామని వచ్చాను ఇక్కడ నాకు ఎవరు పరిచయం లేరు అలాంటి సందర్భంలో వటికోట ఆళ్వారు స్వాంగ్ అనేటటువంటి మంచి ఆయన ఆంధ్ర మహాసభకు అప్పుడు ఆర్గనైజర్గా ఉంటుండేవాడు ఆయన తరచు వరంగల్ వస్తుండేవాడు హైగ్రో ఆచారి దగ్గర ఆయన మగాం హైగ్రో ఆచారి నన్ను పరిచయం చేశాడు నాకు కొంచెం చిత్రకళలందు వాటి ఎందుకు కొంత అభిరుచి ఉన్నదనేటువంటి చెప్పాడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్లో మొదటిసారి నాకు కలిశాడు కలిసినప్పుడు నా యొక్క అభిప్రాయాన్ని నేను స్కూల్ ఆఫ్ వర్క్లో జాయిన్ అవుదాము అనేటటువంటి అభిప్రాయాన్ని ఆయనకు వ్యక్తం చేశాను ఆయన నాయందు ఎంతో అనుగ్రహం చేత నన్ను చాలామంది దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశాడు ఎవరు సహాయపడేటందుకు ముందుకు రాలేదు మా బంధువులు వర్గంలో కూడా ఎవరు రాలేదు అలాంటప్పుడు మందు నరసింహరావు గారు తుడిపరిచయం చేశాడు నరసింహరావు గారు ఒక లెటర్ రాసి మెహదీనివాస్ జింగ్ అనేటటువంటి అప్పుడు చాలా ప్రముఖమైన వ్యక్తి వారి దగ్గరికి నన్ను పోయి నా చిత్రాలు చూపించా ఉన్నాడు నా చిత్రాలు చూపించాను ఆయన నేను చేశాను అనేటటువంటి అనుమానం కూడా గాయనకు కలిగింది అయినా కానీ మీ పెద్ద మనుషులు రికమెండ్ చేశారు కదా అని చెప్పి ఆయన లోపల ఉన్నటువంటి జిజ్ఞాసను నా లోపల ఉన్నటువంటి యొక్క నిరపర్తనాన్ని గ్రహించి ఆయన నాకు స్కూల్ ఆఫ్ ఆర్ట్లో జాయిన్ చేయించాడు అట్లా ఐదు సంవత్సరాలు ఆ మహానుభావుడు నాకు ప్రోత్సాహమిచ్చి చిత్రకళలో కొంత ముందుకు పోయేందుకు చాలా సహాయపడ్డాడు నేను డిప్లొమాలో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చాను మేదిన వాజన్ చాలా సంతోషపడి నన్ను శాంతికేతన్ పంపించాడు శాంతికేతన్ పోవాలనేటటువంటి ఒక కోరిక నాకు మొదటి నుంచి ఉన్నట్టుండేది కానీ నాకున్నటువంటి ఆర్థిక లోపం వల్ల నేను ఆ విషయం విరమించుకున్నాను కానీ మేహినవాజన్డు తనంతట తాను నన్ను పోవలసిందని చెప్పి నన్ను ప్రోత్సహించి నన్ను అక్కడికి పంపించాడు నందరాల్ బోస్ గారు అప్పుడు మాకు ప్రధాన వారి యొక్క చిత్రాలను చూసి నేను ఎంతో ఆకర్షితుడైనాను అందులో ఇండియన్ స్టైలు అక్కడికి పోయిన తర్వాత ఆయన నన్ను చాలా ప్రోత్సహించి నా చిత్రాలను చూసి నాకు తగినటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చాడనమాట అక్కడ అప్పుడు అవ అవని ట్యాగరు మొదలైనటువంటి ఇతర చిత్రాలు చైనీస్ జపనీస్ చిత్రాలు అవన్నీ చూడటం కూడా అక్కడ తటస్థించింది స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ హైదరాబాద్ అప్పుడు నిజాం కాలంలో నేను చదువుకునేటప్పుడు జలాలుద్దీన్ అనేటటువంటి మా మాకు టీచర్గా ఉంటుండేవాడు ఆయన యజంతా మొదలైన చిత్రాలన్నింటినీ కూడా ప్రభుత్వ పక్షాన కాపీ చేశాడు ఆయన కూడా నన్ను ప్రోత్సహించాడు దాని తర్వాత నేను శాంతినికేతనం వచ్చాను శాంతినికేతన్లో నందలాల్ బోసు అవన వినాయక ట్యాగూర్ వీళ్ళందరి యొక్క చిత్రాలు ఒరిజినల్ చిత్రాలు చూడటం నాకు అదే సందర్భంలో అనేకమైన చైనీస్ జపనీస్ పెయింటింగ్స్ కూడా ఏవైతే రవీంద్రనాథ్ ట్యాగూర్ సేకరించాడో వాటిని కూడా చూడటం తటస్థించింది నా మీద ఈ భారతీయ చిత్రకళ యొక్క ఆధునిక భారతీయ చిత్రకళకు మీద చైనీస్ జపనీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా నా లోపల నేను దాన్ని కూడా కొంత అభ్యాసం చేయడం వల్ల పెట్టాను చిత్రకళగా అనేటప్పటికీ ప్రకృతిని చూసి వాటికి చిత్రించటం అనేది యథా విధంగా చిత్రించటం లేదా కొంచెం మార్పులు అవి చేసి చిత్రించడం అనేది జరుగుతుంటుంది ఇది కాకుండా సాహిత్యం వైపు ఉన్న వస్తువులను తీసుకుని అనుగుణంగా కూడా చిత్రించడం అనేది జరుగుతుంది మీరు ప్రత్యేకించి భారతం రామాయణం తర్వాత భాగవతం ఇటువంటి ఆధారంగా చిత్రాలను అగిస్తారు కదా చాలా వేశారు వీటి ఒక పథకం ఉందా మీకు పథకం అనేటువంటిది ఏం లేదు ఇప్పుడు ఏదైనా బాగా దాన్ని చిత్రించేవాడి ఇప్పుడు అయితే తర్వాత మీరు ఫైవ్ ఆర్ట్స్ కళాశాలలో ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు కదండి అవునండి ఒక అధ్యాపకుడిగా మామూలుగా పాఠాలు అది చిత్రకళ గురించి విద్యార్థులు చెప్పడం అనేది ఒకటి అయితే సృజనాత్మక సంగతింది కదా ఈ చిత్రకళ అంటే అవును మరి సృజనాత్మకతకి తర్వాత లెక్చర్స్ ఇవ్వడానికి రెండింటికి ఎలా ఒకదాని ఒకటి కుదురుతాయి మరి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నేర్చుకోవాల్సింది కదా సృజనాత్మకత అది నా వైయక్తికం టీచింగ్ అనేటటువంటిది కొన్ని నార్ల్స్ ఉంటాయి ఆర్ట్లో డ్రాయింగ్ పెయింటింగ్ వర్ణాలు వేయడం రేఖలు రేఖలకు సంబంధించినటువంటి కొన్ని ఒక గ్రామర్ ఆఫ్ ఆర్ట్ మేము చిత్రకళలో పిల్లలకు స్టూడెంట్స్కు ముఖ్యంగా గ్రామర్ ఆఫ్ ఆర్ట్ని గురించే ఎక్కువ చెప్తుంటాం తర్వాత ప్రతి విద్యార్థి కూడా తన సొంత శైలిలో దాన్ని చేస్తుంటాడు అయితే నేను వ్యక్తిగతంగా నేను వేసేట వాటిని చిత్రాలను వాళ్ళ మీద రుద్దటం అనేటువంటిది అటువంటిది ఉండదు అది ప్రతి చిత్రకళాధ్యాపకుడు చేసేటటువంటి పని అందు కొరకు అధ్యాపకుని యొక్క శైలికును తర్వాత విద్యార్థి యొక్క శైలికి చాలా డిఫరెన్స్ ఉంటే ఉండవచ్చు కానీ కామన్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్లో అవన్నీ సామాన్యమే అందరికీ సమానమే అది మోడర్న్ పెయింటింగ్ చేసే వాడైనా సరే లేక ట్రెడిషనల్ షైలులో చేసేటంటి వాడైనా సరే అందరికీ అవి సమానమే అందుకరకు దీనికి దానికి ఏమీ లేదు ఇప్పుడు మీరు పురాణ ఉన్నటువంటి చిత్రాలని చాలా తీశారు అలాగే తర్వాత తర్వాత సమకాలీ జీవనాన్ని చిత్రించే చిత్రాలను కూడా తీశారు కదా ఈ రెండింటికి మరి చిత్రంలో వ్యక్తులని ప్రతిబింబించడంలోనూ వస్తువుని ప్రతిబింబించడంలోనూ మీకంటూ మీరు ఏర్పరుచుకున్న ఒక ప్రత్యేక శైల్ అంటే ఉంటుంది చూడండి నేను మొదలై మీ చేశాను నేను ప్రప్రథమంలో కొంత మన ట్రెడిషనల్ స్టైల్లో వేస్తుండేవాడిని ట్రెడిషనల్ స్టైల్ అంటే దాంట్లో అనేకమైనవి ఉన్నాయి ఒకటి అజంతా నుంచి మొదలుకొని లేపాక్షి వరకు రాజ్పూత్ మొఘల్ ఇలాంటి శైలులు చాలా ఉన్నాయి అవి కాలాన్ని బట్టి మారుకుంటూ వస్తున్నాయి కానీ ఆధునిక భారతంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తర్వాత ఈ మన ట్రెడిషన్ను రివైవ్ చేయాలనేటటువంటి ఒక ఉద్యమం ప్రారంభమైంది అంటే మనం కేవలం మొఘలు రాజస్థానీ దక్కను మొదలైన ఈ శైలులను యథాతథంగా చిత్రించటమే కాకుండా ఆధునిక జీవితం ఆధునిక కల్చరు దాంట్లో ప్రతిబింబం అయ్యేటట్టు కూడా దా మనం ప్రయత్నం చేయాలన్నమాట వెనకటి చిత్రకారుడు కేవలం రాజుల యొక్క చిత్రాలు వేటవం వాళ్ళ పోర్ట్రేట్స్ వేయటం చూడండి చిత్రకారుడు సాధారణంగా తను చూసిన దాన్ని చూసిన తర్వాత స్పందించడం ఒకటి దానికి తన ఊహను కూడా జోడించి చిత్రాలనుగా మలచడం అనేది జరుగుతుంటుంది కదా మరి చారిత్రక విషయాలని చిత్రించేటప్పుడు ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది చారిత్రక విషయాలను చిత్రించేటప్పుడు ఆనాటి ఏ కాలం చిత్రం మనం వేస్తున్నామో ఆ కాలం సంబంధించినటువంటి ఆహార్యము వేషభూషలు ఆర్మరీ బ్యాక్గ్రౌండ్స్ మొదలైనటువంటి వాటిని మనం చిత్రించవలసి ఉంటుంది వాటిని మ్యూజియంలోనూ లేకుండా యాక్చువల్ సైట్స్ లోపల ఎక్కడికొనో వెళ్ళి వాటిని తప్పక వాటిని లేకపోతే పాత చిత్రాలను చూసి వాటి నుండి స్కెచెస్ చేసుకొని దాన్ని పెయింటింగ్స్ లోపల ఇంక్లూడ్ చేస్తుంటాం అన్నమాట అంటే దీనికి అనుగుణంగా ఏదైనా సాహిత్యం కూడా ఏమైనా చదవాల్సిన అవసరం ఉంటుంది ఆనాటి చరిత్ర కానీ అవునండి కొంత సాహిత్య పరిజ్ఞానం ఉండటం కూడా చాలా అవసరం ఇప్పుడు చరిత్రలోనైనా సరే పౌరాణిక గాథలలోనైనా సరే చాలా అవసరం ఉంటుంది ఈ రకంగా నేను కొన్ని చిత్రాలు కూడా వేశాను శివాజీ అండ్ రామదాసు ఇంకా చాలా ఉన్నాయి అటువంటి ఇప్పుడు ఈ రకంగా చరిత్ర జోడించి చదివేటప్పటికీ ఒక రకమైన విమర్శనాత్మక దృష్టి ఏర్పడుంది కదా తప్పక ఆ విమర్శనాత్మక దృష్టి సృజనాత్మకని దెబ్బతీస్తుందా సృజ దెబ్బతీయ అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈనాడు దేశంలో విదేశాల్లో కూడా అనేక ఆధునిక చిత్రకళల్లో ఎన్నో ప్రయోగాలు వస్తున్నాయి కదండి మరి వేట్ సమన్వయం భారతీయ చిత్రకళల్లో సాధించడం ఎంతవరకు సాధ్యమవుతుంది భారతీయ చిత్రకళ అనేటువంటిది స్టాగ్నెట్ కాదు అది మనం దాంట్లో అనేకమైన ప్రయోగాలు మనం చేయవచ్చు చేసేందుకు ఈ ఆధునిక యుగం చాలా టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యేది కూడా అలాంటివి చేశాను కూడా నేను కొన్ని ముఖ్యంగా వాటర్ కలర్ తోటి ఈ టెక్స్చర్ అనేటటువంటిది ఎట సృష్టించాలి అని దాని లోపల నేను కొన్ని ప్రయోగాలు చేసి దాంట్లో కొన్ని సాధించాను రాక్స్ బోల్డర్సు చెట్లు పక్షులు మొదలైనటువంటి అనేక వస్తువుల లోపల ఉండేటటువంటి టెక్స్చరల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఒక ఒక స్ట్రోక్లోనే లేకపోతే రెండు మూడు స్ట్రోక్ల యొక్క భ్రష్ స్టో పరిణామం చెంది ఒక మ చక్కని రియలిస్టిక్ ఎఫెక్ట్ వచ్చేటటువంటి పద్ధతి నేను ఒకటి కనిపెట్టాను దాన్ని ఎక్వా టెక్నిక్ అని కొందరు దానికి పేరు పెట్టారు కూడా దాని తర్వాత ఈ మ్యూరల్ టెక్నిక్లో కూడా చాలా ప్రయోగాలు చేశాను దీని కొరకు ప్రత్యేకంగా బనస్థలి విద్యాపీఠలో కొంతకాలం అభ్యసించి ఈ మ్యూరల్ టెక్నిక్ను నేను జైపురి టెక్నీకు ఇాలియన్ ఫిరెస్కో మొదలైనటువంటి వాటిని నేను కొంత అభ్యసించాను దాని మీద మళ్ళీ ఇప్పుడు ఓ కొత్త శైలిని ఈ యొక్క ఇసుక రంగులతోటి ఇసుక ఇసుకను రంగులమయంగా చేసి వాటిని ప్లాస్టర్గా గోడ మీద సిమెంట్ గోడ మీద కనుక వేస్తే పర్మనెంట్గా ఉండేటటువంటి ఒక టెక్నిక్ను కూడా నేను దాంట్లో కనిపెట్టాను ఆ సందర్భంలో అనేకమైనటువంటి చిత్రాలు కూడా వేశాను ముఖ్యంగా భారతీయ విద్యాభవన్ తర్వాత కూడా మైత్రివనం కమర్షియల్ కాంప్లెక్స్లో ఇంకా ఇతర చోట్లల్లో చాలా టెక్నిక్లు చేశాను అది ఇంతవరకు ఎవరు దాన్ని టచ్ చేయలేదు ఇది జప్రీస్ వాళ్ళ యొక్క నోహోతో పాటు ఈ బేకలైట్ హైలం వాళ్ళు ఈ మెటీరియల్ తయారు చేస్తారు సిమెంట్ గ్రౌండ్ మీదనైనా సరే లేక అస్బస్ షీట్ మొదలైనటువంటి సత్సంబంధమైనటువంటి ఏదైతే అబ్జర్వ్ చేయగలుగుతుందో అటువంటి గ్రౌండ్స్ మీద చేస్తాం ఇది చాలా సక్సెస్ఫుల్ అయినట్టుగా జపాన్ నుంచి వచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళు చాలా ఆశ్చర్యపడి నిజంగా దీంట్లో మా మెటీరియల్లో ఇంత ఇది ఉంది కదా ఇంత గుణం ఉంది కదా అని వాడు చాలా ఆశ్చర్యపడిపోయారు కూడా ఇప్పుడు అయితే సరిష్కృత గారు మొట్టమొదట మీ ఊహలోకి ఒక చిత్రం వచ్చినప్పుడు ఒక ఫోటోలాగా ఏదో దాని గురించి ఊహించుకోవడం అనేది ఆ తర్వాత మీరు వేసేటప్పటికి రెండు మూడు రోజులు పట్టవచ్చు ఒకసారిగా మొత్తం చిత్రం అంతా పూర్తి కాకపోవచ్చు ఈ లోపు మొదటి ఊహ నుంచి మార్పులు చెందే అవకాశం ఉందా లేకపోతే మొదటి ముద్ర అలాగే ఉంటుంది మొదటి ముద్ర ఉంటుంది కానీ ఆలోచన చేస్తున్న దాంట్లో ఇంకో కొత్త ఊహలు కూడా దాంట్లో జోడిస్తుంటాం అది రూపంలోనైనా సరే రంగుల్లోనైనా సరే లేకపోతే బ్యాక్గ్రౌండ్ను సవర్ణి చుట్టాల సరే ఆహార్యంలో ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఎడిషన్సు లేకపోతే తీసేయటం సబ్ట్రాక్షన్స్ ఇలాంటివి చేయటం జరుగుతుంటుంది చివరకు చిత్రాన్ని ఎప్పుడైతే క్యాన్వాస్ మీదనో పేపర్ మీదనో వస్తుందో అప్పుడు దాని రూపము మొదలు మొదలు మనం భావించిన దానికన్నా కొంచెం భిన్నంగా ఉండవచ్చు కానీ అదే ఆర్టిస్ట్ యొక్క ఫైనల్ చిత్రం అని చెప్పవచ్చు ఇప్పుడు మీరు ఒక చిత్రాన్ని వేసిన తర్వాత విడిగా మీరు కూర్చొని చూసి దాన్ని ఒక చిత్రకారుగా కాకుండా ఒక ప్రేక్షకుడిగా దాన్ని చూసి ఈ చిత్రంలో ఈ రకమైనటువంటి మార్పులు వస్తే బాగుంటుంది అని అనుకున్న పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయి అలాంటివి కొన్ని వచ్చాయి వస్తుంటాయి సామాన్యంగా ఒక చిత్రం ఎప్పుడో వేసామనుకోండి దాన్ని కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ మనం చూస్తే ఇలా ఉండే బదులు ఇలా ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఐడియా వస్తుంది కానీ అప్పటికి చిత్రం చాలా పాత అయిపోతుంది ఇది మళ్ళీ దాన్ని టచ్ చేయవు అవసరమైతే మళ్ళీ ఇంకో చిత్రం వేసుకుంటాం ఇప్పుడు ఉదాహరణకు నేను అభిజ్ఞాన శాకుంతలం మీద ఉదోక సెట్ అఫ్ పెయింటింగ్స్ చేశాను దాంట్లో జింక పరిగెత్తేటటువంటి ఒక సీన్ ఉంది గ్రీవాభంగాభిరామం అనేటటువంటి శ్లోకం మీద పరిగెత్తుతున్నటువంటి ఆ లేడీ వెనక్కు తిరిగి చూస్తూ ఆ యొక్క బాణం ఎక్కడ తగులుతుందో అనేది భయం చేత గాలిలో వదులుతూ ముందు పరిగెత్తుంది వెనక్కు తిరుగు చూసుకుంటూ ఈ చిత్రాన్ని అనేక రకాలుగా నేను దాదాపు ఏడో పెయింటింగ్స్ చేసి ఉంటాను దానిలో ఉన్న సరి అయిన ఎక్స్ప్రెషను సరి అయిన కలర్ రావాలనే భిన్నంగా ఉన్నప్పటికైనా కానీ నేను అనుకున్నటువంటి ఆ యొక్క అట్మాస్ఫియర్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా రావాలనేటటువంటి దీని మీద బ్యాక్గ్రౌండ్స్ కొంత చేంజ్ చేసుకుంటూ వెళ్ళాను ఇలాంటివి కూడా జరుగుతుంటుంటాను ఇప్పుడు అది కాకుండా ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని సృష్టించడం కోసం మరి ప్రయత్నం కదా మీ ఆలోచనల్లో కూడా కొత్త ధనం రావాలి దీనికి కావాల్సినటువంటి ప్రేరణ పొందడం కోసం మీరు ఏం చేస్తుంటారు దాని కొరకు అని ప్రత్యేకంగా నేనే ప్రయత్ని చేయను అది ఏదో ఒక సందర్భంలో అట్లా ఏదో చేయాలని కొత్తదనం కొరకు పాటుపడటం నా ఉద్దేశం కాదు ఏదో ఒక ఒక భావాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనేటటువంటి ఊహ కలుగుతుంది దాన్ని చిత్రాలు వేస్తూ పోతుంటే ఆ కొత్త ధనం అనేటటువంటిది ఆటోమేటిక్ గా రావాల్సిందే కానీ ప్రత్యేకంగా దాని కొరకు ప్రయత్నం చేయటం అనేది ఉండదు అది అది చేయకూడదు కూడా అయితే మీరు ఎక్కువ టెక్నిక్ అని తర్వాత ఈ ప్రెస్కో టెక్నిక్ అని ఇటువంటివన్నీ మీరు ఉపయోగించారు తర్వాత ఇటీవల హైలమ్ తో తయారు చేస్తున్నారు బేకరా వాటి చిత్రాలు కూడా కొన్ని చేస్తారు వాటిని ఉపయోగించుకున్నా ఇట్లాగే ఇంకా ఏదన్నా కొత్త ప్రయోగాలు చేద్దామని ఉండాలి ప్రస్తుతం అయితే అటువంటిది ఐడియా లేదు ఉన్న ఉన్నదాన్ని కొంత సాధించి దాన్ని ఒక పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ లెవెల్కి తీసుకురావాలనేటువంటి ఉద్దేశం ఉంది ఏమన్నా వస్తే మధ్యాహ్నం రావచ్చు దానికి ఒక ప్రత్యేక ప్రయత్నం అనేది ఏం దీంట్లోనే ఇంకేమన్నా కొత్త ప్రయోగాలకు అవకాశం ఉందేమో చూస్తాను అంతేకానీ దానికి ప్రత్యేకమైన ఇదేం లేదు ఇంచుమించు చిత్రకళా రంగంలో మీకు అరవై ఏళ్ళ అనుభవం ఉంది కదా అయ్యా అటు స్కూల్ నుంచి చిన్న చిన్న డ్రాయింగ్లతో మొదలుపెట్టి ఈ చిత్రకళ స్కూల్లో పనిచేయడం ద్వారాను మీరు ఇంచుమించు అరవై ఏళ్ళు ఈ రంగంలో పనిచేశారు మీకేవైనా బహుమతులు వచ్చాయ నాకు చాలా అవార్డ్స్ వచ్చాయండి అన్నిటిల్లో ముఖ్యంగా చెప్పుకోదంటే రెండు మూడు ఉన్నాయి దాంట్లో ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ నైన్టీన్ ఫార్టీ పోలీస్ ఎక్షన్ తర్వాత చాలా పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది దాంట్లో నాకు నాలుగు సెక్షన్లలో నాలుగు ఫస్ట్ ప్రైజులు వచ్చాయి సంతాల్ డాన్స్ ఇంక కోళ్ళది ఇంకా కాకులు మొదలైన ఇవన్నీ కూడా నా చాలా ఫేమస్ పెయింటింగ్స్ ఆ కాలంలో దాని తర్వాత కూడా అనేకమైన చేశాను మైసూర్ దసరా ఎగ్జిబిషన్లో బొంబాయిలో కలకత్తాలో అనేకమైన ప్రదేశాల్లో నాకు అనేకమైన అవార్డ్స్ వచ్చినాయి ఆ లిస్టు నాకు ఇప్పుడు జ్ఞాపకం ఒక్కసారి చెప్పడం కష్టంగానే నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు ఎమిరిటెస్ ఫెలోర్షిప్ కూడా ఇచ్చారు ఇది చాలా అరుదుగా ఇస్తుంటారు ఈ దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంతవరకు పెయింటింగ్లో పడే వాళ్ళకి ఇప్పుడు ఇన్నేళ్ల మీ అనుభవంతో యువతరానికి ప్రత్యేకించి చిత్రకారుడుగా కాదలుచుకున్న వాళ్ళకి మీరు చెప్పేటటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా నేటి విద్యార్థులు ఎందుకో చాలామంది ఈ మోడల్ వైపు చాలా మొగ్గుతున్నారు నా అభిప్రాయంలో మోడర్న్ చేస్తే చేయండి కానీ మన ట్రెడిషన్ను కూడా మొదలు సరి అయినటువంటి పద్ధతిలో పాళలో దాని బాగా ప్రాక్టీస్ చేయాలి ఆ ట్రెడిషన్ మీద అనేకమైన ప్రయోగాలు చేసి మీరు మోడన్ను సాధించండి కానీ ఒకేసారి ఈ యూరోపియను వెస్టర్న్ వాటిని అనుకరించి మోడర్న్ పెయింటింగ్స్ చేయడం వ్యక్తిగతంగా నాకంత ఆరోగ్యకరమైనటువంటి లక్షణంగా అనుకోరు నేను అనుకున్నాను ఇప్పుడు అది కాకుండా మీరు మామూలుగా ఒక ప్రతిరోజు ఏదో ఒక ప్రాక్టీస్ చేయటం దీన్ని ఏదో ఒక చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని వేయటం అలా జరుగుతుంటుందా లేకపోతే మీకు ఇష్టం వచ్చినప్పుడు కూడా ఒకటి వేయటం జరుగుతుంది నేను సామాన్యంగా రెగ్యులర్గా చేస్తుంటుంటాను ఒక పెయింటింగ్ కనుక మొదలు పెడితే దాని మూడు రోజులు కొన్ని పెయింటింగ్స్ కొన్ని నాలుగు రోజులు కొన్ని పది పదిహేను రోజులు ఇరవై రోజులు ఒకే పెయింటింగ్ నడుస్తుంటుంది పెయింటింగ్ మొదలుపెట్టినానంటే అది పూర్తి అయ్యేంత వరకు నిద్ర పట్టదు ఇప్పుడు చిత్రకారుడికి ఈనాటి సమాజంలో సరైనటువంటి స్థానం ఉన్నదా అనేది ఒకటి ప్రశ్న అలాగే అతనికి కావాల్సినటువంటి వాతావరణం ఉంది అతనికి వాతావరణం అనేటువంటిది కొంత ఉన్నది కొంత లేదు చాలామంది ఒక విజ్ఞానవేత్తలు లేదు ప్రభుత్వం వారైనా దాని గురించి ఎక్కువ పట్టించుకుంటున్నట్టు నాకు అనిపించడం లేదు చిత్రకళను శిల్పకళనైనా సరే ప్రోత్సహించాలంటే దానికి తగినన్ని కాలేజీలు తగినంత ఎడ్యుకేషన్ లోపల దానికి ఒక రెగ్యులర్ అవస్థ ఒకదాన్ని సృష్టించాలి ఇదివరకు డ్రాయింగ్ ఎగ్జామినేషన్స్ అని డ్రాయింగ్ టీచర్ అని ఇదివరకు కాలేజీలలో హై స్కూళ్ళలో తగినవన్నీ ఏర్పాటు చేస్తుండేవాళ్ళు ఇప్పుడు అది తీసేశారు అదే మహారాష్ట్రలో చాలా గొప్పగా వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ కల్చర్ ఏర్పాటు చేసి అనేక అన్ని స్కూళ్ళల్లో దీనికి మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు మనం ఆంధ్రప్రదేశ్లో ఈ వాతావరణాన్ని ఇంతవరకు కల్పించబడలేదు అకాడమీలు ఇదివరకు అకాడమీ ఉంటుండేది ప్రభుత్వం ఎందుకు అకాడమీలను తీసేసింది ఆర్టిస్టులలో మాత్రం ఇది లోపంగా కనిపిస్తున్నది ఇప్పుడు ఈనాడు ఒక చిత్రకారుడు చిత్రించిన చిత్రాలకి ఆదరణ బయట ఎలా ఉందండి బయట ఆదరణ మంచిగానే ఉంటుంది అంటే చిత్రాని బట్టి ఉంటుంది చిత్రకారుని బట్టి అటువంటిది ఏమి ఉండదు మంచి చిత్రాలు వేస్తే ఆదరణ బాగానే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ చిత్రకారులు చాలామంది బయట చాలా మంచి పేరు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు అనేకమైన ప్రైజులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా మంచి కృషి జరుగుతున్నది కానీ ప్రభుత్వ పక్షాన సరి అయినటువంటి ఒక ఆదరణ లేదని నేను అభిప్రాయపడుతున్నాను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి చిత్రకారులు మీకు నచ్చినటువంటి చిత్రకారులు ఎవరన్నా ఉన్నారు ఆ పేరును చెప్పడం చాలా కష్టం జ్ఞాపకం ఉండవు ఎప్పుడూ పత్రికలో చదువుతుంటాం ఏదో చూస్తుంటాం అది అటువంటి పేరును జ్ఞాపకం చూపడం చాలా కష్టం బాగుందండి ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాలు జ్ఞాపకాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు నమస్కారం ప్రముఖారులు శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారితో పరిచయం విన్నారు ఈనాటి సజీవ స్వరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది